వాటిని విశేషార్థములు అంటారు రామాయణం కానీ ఆ వ్యంజములకు ఆ వ్యంజన వృత్తి అనేది అనేక విధములటువంటి అర్థము రావత్తు కూడా రావటానికి ఆ రామాయణానికి వచ్చినట్టుగా దీనికి రాదు మామూలుగా వచ్చి సామాన్యమైనటువంటి శాబ్దికార్థం అయితే అది అభిఠ అంటారు తరువాత లక్షణాన్ని ఇంకోవటం అది ఆ పైన వ్యంజ వ్యంజము వ్యంజన అంటారు మూడోది వాటిని విశేషార్థములని మరి ఆ విభేషణ శరణాగతి పెడదామంట్రా అది కాదండి ఆయన ఉద్దేశం పెట్ట కథలు లేవది విశేషార్థాలు అంటే పెట్టకథలని వాళ్ళ ఉద్దేశం అంతేకాని ఇది పోయితే ఆశలు ఆశలు కూర్చోరు అప్పుడు ఆ ఉన్న ఆనందం కూడా కలగదు వాళ్ళ ఉద్దేశంలో విశేషార్థం అంటే అతను మాట్లాడిన దానికి అర్థం పెట్టకథలండి అంతేగాని విభేషణ శరణాగతి పెడితే వాళ్ళకేం అర్థం అవుతుంది అలాగా రెండవ రోజు చేశారు ఆ పెట్టకాలు ఆహా ఇవి ఆడొచ్చినాయండి విశేష అర్థాన్ని ఇవి ఆడొచ్చినాయండి అని సంతోటి అట్లాగే అది ఆ మహాభారతమైనప్పటికి ఆ మహత్తర సమస్తమైనటువంటి రసము యావత్తు కూడా ఇవిడి ఉన్నాయి ఆ వ్యాస మహర్షి యొక్క రచనలో ఉన్నాయి కానీ అచ్చగా ఆధ్వర్యపడితే కొంతమందికి ఆనందం కలగదు నిన్న అన్నారు కూడా విశేష అర్థాలు ఏమి ఆ ఖాతలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి పోతూ ఉంటాం ఆయన భోజుడు వేటకు పోయి వస్తూ వేటకు పోయి బాగా పదకొండు గంటలైంది అరసిపోయింది శరీరం అంతా పలకి ఎక్కి వస్తూ ఉన్నాడు వస్తూ ఉంటే ఒక పిల్ల ఆ పదహారు పద్దెనిమిది సంవత్సరముల వయసులో ఉన్నది మజ్జిగ అమ్ముకోవటానికై ఆ భాండం పెట్టుకొని పోతూ ఉన్నది అవతల ఊరికి ఆ దాంట్లో ఉండి చూచాయట చూస్తే మంచి రూపరేఖా విలాసములన్నీ బాగా ఉన్నాయి పిల్లకు తర్వాత కుదురుగా పెట్టి వెళ్తూ ఉంది ఏమిటమ్మాయ అదేమిటి అంటే వాళ్లకు ఆ భోజని చూస్తే దానంతటి కదే బయలు కవిత్వం ఆ భోజనం ముఖం చూసే అంటే అంటది తాకుంద శితి శంఖ నిభం పరిపక్వీగంభిర సం నిర్మించువరు ఆ హిమకుందశిద్యుతి శంఖ నిభం మల్లపు క్షమకుంద శిద్యుతి చందుని వంటి కౌలమైనటువంటి కాంతి కలిగినటువంటిది పరిపక్వ కపి బాగా పండినటువంటి యొక్క వెలగపొండు రుచి ఉండు ఎలా ఉండునో అది పీపీ కాదు ఉడుపు కాదు అలాంటి యొక్క రసం కలిగినటువంటిది యువతీకరణితం మచితం మంచి అపదూతులైనటువంటి యొక్క చేయ యొక్క చేతుల చేత మధింపబడినటువంటి యొక్క మజితం కనుక ఆ సర్వరుజాపహారం సమస్తమైనటువంటి యాధులన్నింటినీ కూడా తొలగించేది అరసట పొందుకున్నట్టుగా ఉన్నది తమ యొక్క చూస్తే కనుక తౌతరానదట అది గట్ట గట్ట గట్ట గట్ట సగానికి తాగాడు మంచి దాహం మీద ఉన్నాడు ఆ కారణం చేత సగం వరకు తాగా ఇదిగో చూసుకో అదే పని చేశావు మొత్తానికి దాహం అవుతావు అది అటు బా చాలా బాగా ఉన్నాయి కూడా మంచిగా బాగా ఉంది ఏం కావాలి అన్నాడు ఎంత అవ్వాలి అంటే నాంటా ఇందువ కోటీవా భోజనీ వల్లభం మేఘం కాతక మండలివ మధుపత్రిణీవ పుష్ప్రజం మాకూపిక సుందరీవ రమణీ వాదం క్రోషం ృద్ధిది ఖైలవన్నది పరువ తీ చంద్రుని కోరుతూ ఉంటది ఎప్పుడు చంద్రోదయం అయితే కరువులన్నీ విధిస్తూ ఉంటాయి కాబట్టి చందుని కోరుతూ ఉంటది కరువాటలీ వల్లభం చక్రవాక పక్షులు ఎప్పుడు కూడా అంఘోజినీ వల్లని కోరుతూ ఉంటాయి అవి కోరినట్టుగా మేఘం మండలి జాతక పక్షులు ఉన్నాయి మేఘం మేఘాన్ని కోరుతూ ఉంటాయి అది భూమి పడిన నీవు తాగవు ఆ జాతక పక్షులు గగనమును నోరు తెరుచుకొని ఆ వర్షించేటప్పుడు ఆ మేఘ జలాన్ని మాత్రమే తాగుతాయి భూమి మీద మాత్రమే తాగవు తాగితే చచ్చిపోతాయి అందువల్ల ఉంది కదా ఆ జాతక పక్షులు కోరినట్టుగా మధుబస్తేణి మధుబస్తేణి అన్నది మెదడు ఆ పువ్వులను కోరినట్టుగా ఆ రసాల వృక్షం ఉన్నది మామిడి చుకుర్ను కోరుతూ ఉంటది పికసుందడి ఆడుకోయల రమణి వాక్తం ఉత్తమ స్త్రీ ఉన్నది పతివ్రత అయినటువంటి స్త్రీ ఎక్కడికైనా ఆ దేశాంతర్గతుడైనటువంటి యొక్క భర్త రాకుని ఎలా కూర్ను ఇవన్నీ ఎలా కోరుతూ ఉన్నాయో మనస్థు ఉన్నది ఎల్లప్పుడూ దేవరు వారిని కోరుతూ ఉన్నది అన్నదట చెప్పావు ఆ ఎక్కువ పలకి ఎక్కువ చెప్పి ఎక్కించుకుని వెళ్ళిపోయాడట ఆ పలకి ఎక్కించుకుని పోయాడట ఆ వేళతో ఆ మధ్యగము గురి అదొద్దపోయిందట ఏమిటయా అంటే మహాపురుషులు వారు దివ్య పురుషులు ఆ కాళిదాసు గారు ఉండగా ఒకడు వచ్చాయట అడికే రాదు వారి పాదముల మీద పోయి పడ్డాడు ఆ కాళిదాసు పాదముల మీద ఏమిటిదా ఎవరు నువ్వు ఏమిటి అయా ఫలాని ఊరు కానీ మహాదారిద్ర్య స్థితిలో ఉన్న ఏదైనా ఆ భోజన చేతి ఇప్పిస్తే దాంతో బ్రతుకుదామని తమ సన్నిధానానికి వచ్చా ఏమైనా చదువుకున్నావా చదువు ఏమి రాదు బాబు చదువు రాదు చదువుకోకపోతే ఈయడ రావాడు భోజుడు పండితుడైన వాళ్ళ వాళ్ళను కవీశ్వరుల్ని పోషించే వాడే వాడికి వీడే ఆయన మరి ఎలా ఏమో తమ దయా తమదే ఏడ్ చేసిన అంటే ఏమీ లేదు చదువును తాగలేదు నీవు కాని రేపే ఒకవ్య అలాంటి తోట లేదు ఆ తోటలో కూర్చోవు కూర్చుని ఒకటి పంపించు మా పోతిని యొక్క ఏమని కాళిదాసు గారు గురువు వచ్చాడు అని పంపించు కాళిదాసు గారు గురువు వచ్చాడు కనుక కాళిదాసు గారిని రమ్మంటున్నారని చెప్పి పంపించు సరే లేదు షారు అవుడిచ్చాడు ఇది కప్పుకో కప్పు కూర్చో అంటే కప్పుకున్నాడు ఆ ప్రకారంగానే ఆ తోటలో కూర్చుని వాడు వంక్షించాడు పోయి చెప్పరా కాళిదాసు గారి గురు వచ్చాడు కనుక కాళిదాసు గారిని రమ్మంటున్నాడు అని చెప్పి అంటే వెళ్ళి చెప్పాడట ఏమండి ఇక్కడ ఎవరు కాళిదాసు గారట ఆ ఏమండి ఎందుకు నేనే అన్నాడు ఏమి వెళ్ళదు మీ గురువు గారట ఎవరో ఆయన వచ్చాడు ఆ తోటలో కూర్చొని మిమ్మల్ని రమ్మంటున్నాడు ఆ గురువు చాలా కాలం సుమా వారిని దర్శించి నేను ఆ నేటికి దయగలిగింది కాబోలు వారికి ఆ అంటే భోజుడన అట ఇక్కడికి చోత చోత కాళిదాసు అయినంత వాడే కాళిదాసు గురువు యొక్క వాడు పరిమితి ఉంటుందా చూతాం ఆంధ్ర అందరూ చూద్దాం పిలిపించండి ఇక్కడికే బాగానే ఉంది గురువు వారు వచ్చామో నేను రమ్మన్నా మళ్ళీ అది భావ్యంగా ఉండు నా స్వామి గురువు వచ్చి సుఖ్యుణ్ణి రమ్మంటాం అది సమంజసమే కానీ నేను సుష్ణ్ణయి ఉండి ఆయన్ని ఇక్కడికి రమ్మని నేను మళ్ళీ కవర్ చేసి కవరు చేయడం అనేది గౌరవం ఆలోచించండి అయితే ఏమంటారు నేనే అంటా అయితే తీసుకురండి మీరు వెళ్ళిన తర్వాత ఆయన్ని తీసుకురండి చూడాలి నాకు అలాగే మరి ఏవైతే వెళ్తారు దైవత రిక్తహస్తో నపశ్చేత్ దైవతం గురువు గాలు దగ్గర కానీ సర్వేశ్వరం దగ్గర కానీ గురువు దగ్గర కానీ ఊరికే పోకూడదు ఒటి చేతులతో కాబట్టి మరి ఏదో ఒకటి ఇవ్వండి నాకు పట్టుబండి కానీ ఒక డబ్బు ఇచ్చాడట అది పట్టించుకొని వేడుతున్నాడు వేడుతుంటే ఈ జనం అంతా వెంటబడింది కాళిదాసు గారు గురువు అట ఆంత వాడు తోట చెప్పి బయలుదేరింది మహాజనం అంతా అంతా తల రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఇలా ఎత్తు పోవాలి పెద్దల దగ్గరకు కూర్చొని ఉన్నాడు వినాయకుడు మాదిరిగా చక్కగా పోయి పాదవుల మీద నమస్కరించాడు ఆ కాళిదాసు అది వరకే చెప్పాడు మాట్లాడవద్దు అసలు మాట్లాడితే పంప మును మునుగుతుందిరా కనుక నువ్వు మాట్లాడవద్దు మౌనవరం చెబుతానే చెప్తా ఈ ఎద్దు పోయి డబ్బులన్నీ అక్కడ పెంచాడు ఈ రాజు ఇచ్చినవి వాళ్ళంతా వచ్చారు ఆ ఎసుకొచ్చినవన్నీ అక్కడ పడేసి మీద పడ్డారు నమస్కరించారు చుట్టూ పనివేసి మాట్లాడలేదు పొరుగులేదు కాళిదాసు గారు గురువు మరి అసలు మాట్లాడితే పలకడే మా గురువు గారికి మౌనమఠయా వారికి మౌనమఠ మాట్లాడరటో సరే మౌనం అయితే చేసేదే ఉంది ఏదన్నా చెబుతాడేమో వచ్చింది మౌన వాటి లాభం లేదు పదండ్రే వెళ్దాం పదండ్రి రాజ అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అంతా పోయిన తరువాత ఏమిడా అయ్యా ఇంకేం అవుతుంది ఈ డబ్బు కాదు హెడ్తో బ్రతుకుతా నువ్వు బ్రతుకుతావు కాదు భోజుడు ఊరుకోడు భోజుడు ఊరుకోడు తీసుకురాక ఊరుకోడు చూడాలి కానీ మౌనవ్రతం అని చూస్తాను మాత్రం ఏం మాట్లాడదు నక్షత్రాలు వచ్చినా నీకు అయా వచ్చు నక్షత్రాలు ఏమి లేదు అక్కడ భోజుడు లేచి నమస్కరిస్తాడు నీకు నమస్కరించినప్పుడు ఆ నక్షత్రములన్నీ ఒక్కసారి అను ఇక మెదలకుండా కూర్చో మహాపండితులంతా ఉన్నారు అక్కడ ఏది మల్హు బెల్హండి ఆ మొదలైనటువంటి యొక్క మహాపండితులంతా ఉన్నారు మాట్లాడావు అంటే మాత్రం చచ్చావి మాట్లాడకుండా కూర్చోవు అయ్యా అట్లాగే నాకు మాట్లాడటానికి రాగేమొచ్చు మాట్లాడటానికి విశేషంగా సర్వ విధాం సమాజే విభూషణం మౌనం పండిత ఆ పెద్దల దగ్గరకు పోయినప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకూడదు అన్న మాట్లాడకూడదు ఎందువల్ల అంటే విభూషణం మౌనం అపండితాన అసలు మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడమే భూషణం రాన్నాడు మరి మాట్లాడితే తెలిసినా మాట్లాడాలి లేఖ పోతే అసలు మాట్లాడకుండా ఉండాలి అంతేగాని పిస్త మాటలు మాట్లాడితే అందువల్ల నువ్వు మాత్రం ఏమి మాట్లాడవద్దు అయా మాట్లాడ అక్కడ నుండి సరే వెంట పెట్టుకున్నాడు వెంట పెట్టుకుని వచ్చాడు వచ్చే సభాభవనం మహత్తరమైనటువంటి యొక్క జన సమూహం అంతా కూర్చుని ఉంది లోపలికి వచ్చే వరకు ఎప్పుడైనా చూశాడా తెచ్చాడా రాజసభలో తందరించిపోయి తందరిచ్చిపోయి ఎత్తిపోయి ఆ భోజుడు ఎదురు వచ్చి నమస్కరించాడు అయ్యా నమస్కారం అండి ఈ నక్షత్రాలు అనుకున్నాడుగా చాలా నక్షత్రాలు రాలా పోయినకా బాంధంలో హరిక చెప్పడానికి లేచాడు ఒక ఆయన ఒక హరిదాసు హరికజ్జపడా లేచాడు కాంతి చూపు మేర ఉన్నది జనం జనం అంత బాగా వచ్చింది ఏదో చెప్తాడు విందామని చూశాడు ఎప్పుడు లోడలేదట అంత జనాన్ని కాదు చెప్పాలిగా ఈ జనాన్ని చూచే వరకు గుడిపోయిపోయింది బయలుపోయి బయటికి బయటికి వెళ్తలేనిప్పుడు ఇక అదే బయలు అదే బయలు అదే బయలు చాలా వాళ్ళు రావు బయలుపోయాడు గుడి వచ్చినాడ ఆ సభా కంప ఉన్నది అది అభయోత్పాదంగా ఏం చేస్తాడు ఏ చేయలేడు నాకు పసాపంకం ఏమీ లేదండు అన్నాడు అంటే సభాకంపం లేదని అంటానికి బొదులుగా నాకు పసాపంకం ఏమీ లేదండు అన్నాడు ముందు ఏంటి ఆ శబ్దంలో కనపడుతుందిగా పసాపంకం సభాకంపదులుగా ఈ తత్వంలో అవన్నీ పోయి నీ నక్షత్రాలన్నీ పోయి ఆశ్చర్య నాడు ఓనర్ స్మృతిక రేవతి అన్నాడు కూర్చున్నాడు బగల నక్షత్రాల మీద ఎవరంటే ఈ నాలుగే తెచ్చాడు అని చూసుకున్నాట కాడిదారు గారు చూస్తుంటే కూర్చున్నారు వీడి ఈ బుద్ధవతాన్ని చూసే వచ్చిన వాళ్ళకి పండితుడైంది కాండ ఆ ముఖం చెబుతూనే ఉంటది ఆ విద్య వచ్చస్సు అన్నది ఆ ముఖం నుండి కొట్ట వచ్చినట్టుగా గోచరిస్తూనే ఉంటది గట్టివాడి అయినా అది లేని ముఖం వేరు అది ఉన్న ముఖం వేరు ఇదేదో మొత్తానికి ఇదంతా ఈ తతంగవరా లోపల కాళిదాస్ చేసిన తతంగ విద్యంత అయినా ఏమో అడ్డుకోవడానికి ఎవరికి సాధ్యపడదు అక్కడ అంటే ఏమండి మా గురువు గారు ఇప్పుడు సెలవిచ్చింది మీకు అర్థమైందా అన్నా మా గురువు గారు ఇప్పుడు సెలవిచ్చినటువంటిది తమకేమైనా అర్థమైందా ఏమర్థం ఇస్తుంది వారు అర్థం ఏముందని అర్థం అవుతుంది ఏమో శబ్దమా శ్లోకమా పద్యమా ఏమి లేదు అంటే తమకు తెలియపోవచ్చు చాలా గంభీరంగా జీవించారు వారి యొక్క శైలి కూడా అలాగే ఉంటది ఆపురు యొక్క శైలి అలాగే ఉంటది ఏమిటంటే అశ్వినీ మధురా మందిరే వసతు విక్రమోభవ రేవతి పిఠే భో భో ఏమిటంటే అశ్చనీ చేస్తూ ఉన్నారు కాదు అశ్విని భవతు చేతు మందురా నీ గురదభుశాలు అన్నది అది గుర్రములతో నిండిపోవుగాక అంటూ ఉన్నాడు అశ్విని అంటే అశ్వములు గలది అని అర్థం నీ యొక్క గుర్రభుశాల నిండిపోవుగాక మాందిరే వసతుతే పునర్వసు నీ మధ్య ఉంది పునర్వసు పునః అంటే ఇదివరకు ఉన్నటువంటి యొక్క అంటే ద్రవ్యం పునర్వసు అంటే మరల అర్థం ఇది వరకున్న ద్రవ్యముగాక అపారమైనటువంటి ద్రవ్యమంతా కూడా అది గృహమునందు నిండుగాక అని అర్థం పునర్వసు తనయ్యమో కృత్తికా తనయుడున్నాడే షత్ కృత్తికల యొక్క కుమారుడు కుమారస్వామి కుమారస్వామితో సమానమైనటువంటి యొక్క పరాక్రమము వరువు ఈ భోజనికి అర్థం ఇవన్నీ ఎలా అంటే మళ్ళీ విలాసంగా ఉంది దీని పని కాసేపటి కాసేపటి కాసేపటి అడిగిపోయే వరకు వెళ్తీస్తోంది ఆ రేవతీపటి కనిష్ట సేవయా ఎలాగలగళ్ళు ఇవన్నీ అంటే ఆ రేవతీపటి ఉన్నాడే రేవతి భర్త బలరామస్వామి ఆయనకు కనిష్ఠుడు తమ్ముడు ఎవరు శ్రీకృష్ణ స్వామి వారు వారి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ కరువుగాక అని దీవిస్తూ ఉన్నారు మా గురువు గారు అవును చాలా గంభీరంగా ఉన్నది ఆ ఆశీర్వా ఆశీర్వాదం ఉన్నది చాలా గొప్పగా ఉన్నది సుమా అన్నాడు భోజుడు అక్కడ నుండి కొంతసేపు అయితే అయ్యా మౌన వ్రతం అండి మా గురువు గారు మౌనవ్రతంలో ఉన్నారట ఆరు మాసములు వ్రతం ఆ ఇప్పుడు మూడు మాసములు గడిచినవి ఇంకా మూడు మాసములు ఉన్నాయి అని చెప్పి చెప్పారు ఆ మౌనవ్రతం అయితే మాత్రమే మనం వారిని దర్శించడమే కావలసింది వేయి నోటాలు సంచులు బహుమతి చేయదు మరి గురువు గారికి అటుకు వచ్చి పది పదిహేను ఎదుటి వచ్చిన పడేశారు అవన్నీ సమర్పించారు సమర్పించిన తరువాత ఇటువంటి యొక్క మహాపురుషుల్ని ఇంట్లో కూడా మంచిది వారి పాదం పాదం పెట్టడం ఇంట్లో పెడితే పవిత్రం అవుతుంది కాబట్టి మన ఇంట్లో విశుపాదం పదండి ఇంట్లో అడుగు పెట్టడం మంచిది వారు అడుగు అడుగు తీసుకోదండి ఇప్పటికే ప్రాణం మేరకు వచ్చింది సర్దుకునే వరకు ఇక అక్కడ మరి ఏమంటాడు వీడు అని ఆ సరే తప్పేదే ఉంది బయలుదేరిపోయారట బయలుదేరిపోయే వరకు ఆ అనేక విధములైనటువంటి యొక్క ఆ రామాయణ చరిత్ర విగ్రహాలు యావత్తు వేసుకున్నాయట ఆ భోజన యొక్క గృహముందు అదే యొక్క విగ్రహాల ఎవత్తు కూడా బొమ్మలు వేసు రావణాసురు అమ్మ కనపడుతుందటైనా రాబణుడు అన్నాడు మర్చిపోయాడు మౌనం సంగతి మర్చిపోయి వీడేనా రాభవుడు అన్న ఆట రావణుడు అంటాం రాలేదు వాడికి తగు తావలే వీడైనా రాఘవుడు అన్నట అనే వరకు పండితులంతా హోళమ చూశారు అంటే అయ్యా ఏదో మీరు సందేహపడుతూ ఉన్నట్టుగా ఉంది మా గురువు గారు అన్న మాటకి మీరు సందేహపడుతూ ఉన్నట్టుగా ఉన్నది వారికి తెలియక ప్రయోగించిన అవసరం కాదని తెలిసే ప్రయోగించారు ఎందుకు అంటే ఆకారం ఉన్నదే అది విభీషణే ఆ కుంభకర్ణుడు అన్నప్పుడు బకారం ఉంది కుంభకర్ణుడు అన్నప్పుడు బకారం ఉన్నది బకారోస్తి విభీషణే ఆయన తమ్ముడు విభీషణుడు అన్నప్పుడు బకారం ఉంది రాక్షసారాం కుల శ్రేష్ఠో రాబడు అది బకారం ఐశ్వర్య వాచికం तमूलिदर की उक्षसुल प्रभु रावणा की प्रकार ऐश्वर्यवाच्य लेको कोद्देश प्रयोगचार अंत गुजमा राेष राभणो नवण पैगा व्याकरण सूत्र प्रकार बाकू भेदन ले అని వ్యాకరణ సోత్రం అది ఆ కారణం చేత కూడా అది తప్పు కాదండి అది ఒప్పే తెలిసే ప్రయోగించారు వారు అవును మహాపండితుడు అపస్థలం ఎందుకు ప్రయోగిస్తాడు అన్నాడు భోజుడు ఇంకేం చేస్తేస్తారు వీళ్ళు ఈ పండితులు అక్కడి నుండి వెళ్ళిపోతారటండి ఇక ఉండరట ఉంటే ఉన్న కోళ్ళది బాధ కాదు మరి వెనక అర్థకార్యం చేయలే అల్లు వెళ్తే అట్టతీ అట్ట తద్దకి మాంత్రం వేశారు పడుకున్నాడు బయట అత్తగారు అట్లు వేస్తుంది చూయ్యమన్నప్పుడు ఎలా ఒక ముడి వేసుకుంటున్నాడు వీడు మొలకటాడు చుయ్యమని మౌతుదిగా పోసినప్పుడెల్లా ఆ చుయ్యమన్నప్పుడెల్లా ఒక ముడి వేసుకున్నాడు పాతిక ముప్పయో వండింది వండి ఎత్తుకొచ్చింది అట్లు నాలుగు అబ్బాయి అట్లు తింటుంది తినోని ఇవ అత్తయ్య అట్టు తినటం అట్టా ఉంచి అసలు నువ్వు ఎన్ని అట్లు వేసింది చెప్పమంటా అన్నాడు నువ్వు అసలు ఈ పూట ఎన్ని అట్లు వేసింది చెప్తా నేను చెప్తా ఆ ఎన్ని వేసా ఎన్ని వేసాను నువ్వు ఇరవై పో లెక్కేసుకురా పో సూయమన్నప్పుడు ఎలా లేదు లెక్క వేసుకు వచ్చాడు కావై ఆరు అంటే పోయి లెక్కేసుకుంది సరిగ్గా ఇరవై ఆరే ఉన్నాయి అబ్బాయి నీకు ఎట్టా తెలిసింది నా జ్యోతిషం జ్యోతిష్ శాస్త్రంలో మన పాండిత్యం అది అబ్బో చాలా గొప్ప పండితుడే అల్లుడు అందుకోట అది కెన్నాడు రెండో రోజులు తాగదు చాలా ప్రొద్దుకి వచ్చిందట ఏమే ప్రొత్తి ఎక్కి వచ్చాం పోయిందండి మాది దాని వెంట తంపు తెగింది కానీ వాళ్ళు కనిపించి చావలేదు అందుకొరకే ఇప్పుడు తగ్గింది పోసి నీతో గాలి పోతే చప్పకపోతే మా అల్లుడు జ్యోతిషుడు బ్రహ్మాండంగా చెబుతాడు గురియే చెప్పేస్తాడే అట్లాగా మాకు తెలియలేదులేండి దారి వాళ్ళంతా బోగయ్య వచ్చారు బోగై వచ్చి ఏమండి మీరు చెబుతారట జ్యోతిషుడిని చెబుతారట మరి మా పోయింది నల్ల గాడిదీ అది పోయింది కనిపించడం లేదు చెబుతాలే చల్లవారేసరికి వచ్చి మీ దొడ్డ ఉంటే సరి అన్నాడు గాడిద సరే మీ మేము ఎతకావాల్సిన పని లేదా ఏం అవసరంలా చల్లవారే వరకు మీ దొడ్డ ఉంటుంది కొండి వెళ్ళిపోయి పోయారు వాడు సంతోషించి సాంధ్రవేళ పెట్టింది అత్తగారు చిన్నాడు బాగా ఇహబడ్డాడు గాడిదని ఎదకటాన్ని ఆ చుట్టుపక్కల ఊళ్ళో అవచ్చు వెతికాడు వెతికి తెల్లవారు సాగు పట్టుకున్నాడు గాడిద పట్టుకొని తోరికొచ్చాడు ఆ దొడ్డో తాకలే దొడ్డో తోలేసాడు వచ్చి పడుకున్నాడు తెల్లవారు సాగు తెల్లవారి పొద్దున్నే చూసేవరకు దొడ్డో ఉంది గాడిద అదే అదే అదే మహాపురుషుడు ఇంకా ఇంత శాస్త్రజ్ఞుండి అసలు ఎక్కడా చూడలేదు చాలా వారే వరకు నీ గా మీ వచ్చి మీ దొడ్డో అట్లాగే వచ్చింది సుమా బరే ఇంత పండితుడిని ఎక్కడా చూడలేదన్నారు ఇక మోగిపోయింది ఊరే వస్తూ రాజుగారి ఇంట్లో పోయిందా సంతహారం రాజుగారి ఇంట్లో పోయింది ఇది పాగిపోయిందిగా ఫలాని వారిడు చాలా జ్యోతిష్ాస్త్రవేత్త ఆయన్ని తీసుకొస్తే మాత్రం తేలిపోతుంది అని చెప్పారు ఇచ్చాడు తాగింది ప్రభు రమ్మని చెప్పారు మా అమ్మగారు అత్తగారు రాజుగారి దగ్గర వచ్చిందయ్యా మరి చెప్పాలి నువ్వు అని గుండె గభేరు ఏం చెప్పేస్తాడు వీడు ఏమి రాదాయ్ రాదాయ్ పైగా సరే ఇక తప్పేది ఎట్లా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చెప్పారట సంతహారం ఇది పోయింది మరి నీవు నీకు తెలుసునట ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా బాగా చుండవు బాగా చెబుతావు అని చెప్పి తెలిసింది కనుక చెప్పవలసింది చెబుతండి ఒక గది ఖాళీ చేసి ఏంటి నాకు ఖాళీ చేసి పొద్దునే స్నా చీకటితో ప్రజ ఇంకో మాడు స్నానం చేశాడు అందులో కూతుని మొదలు పెట్టాయిట ఏం చేయాల ఇప్పుడు మనం ఇది ఇప్పుడు తెప్పించకపోతే ప్రభువు పైగా దానం చేస్తాడు ఏం దండం చేస్తాడో ముక్కే దగ్గ ఇస్తాడో లేక చెవ్వే దగ్గాడు చూయో చయ్యో నాకే స్పష్టం అని ఆయట అట్లు చూ తెలుసుకొని అది చెప్పా శరీర దృష్టం రాతి చౌ తిరిగి తిరిగి తిరిగి గాలిని పట్టుకున్నా ఇప్పుడు ఇప్పుడేమి లేదు ముక్కో చెవ్వో నాకే నష్టం అని ఆవిడ ముక్కు చెవ్వో మరి ఏది తక్కువ ఇస్తాడో వీడి ప్రభు ఇందులో ఏది నష్టమైపోతుందో వీడు రోజులు బాగున్నాయి ముక్కు చెవునట అభంగిలించిన వాళ్ళ పేర్లు ముక్కు చెవుతో పనిచేసే వాళ్ళే వాళ్లే అపహరించారు వీడేదో చెబుతాడని చెప్పి మరి ఎవరికి వాళ్ళకి అలంకు ఉంటుంది కదా లోపల బొమ్మడికాయల దొంగలంటే భుజాలు తవి చూసుకున్నారట ఆ అదే అదే విధంగా మరి వీడేమన్నా చెప్పగలుగుతాడా ఏమిటని వాడు పక్క పక్కనే నిలబడి చూస్తున్నారు చూస్తూ ఉంటే ఈ మాట ఏది చుయ్యో చయ్యో నాకే స్పష్టం చేయాలి శరీర కష్టం గాడిద దృష్టం ముక్కో నాకే నష్టం అంటున్నాట వరే వరే వరే మా పేరు కనుక్కొనే కొనుక్కున్నాడు రా ఇూ కనుక్కొనే కనుక్కున్నాడు అనే అప్పుడు ఎత్తుకొచ్చి పాదముల మీద పడి మమ్మల్ని బయట పెట్టద్దనే పెట్టవద్దండి ఇది తీసుకొని మమ్మల్ని రక్షించవలసింది కనుక్కున్నాడు సరే మిమ్మల్ని బయట పెట్టంలే వెళ్ళిపోండి అని ఆ ప్రభుకి ఇచ్చాటి ఇదిగోండి తెప్పించాను నా ప్రభావం చేత తెప్పించానని చెప్పి ఇచ్చాటి ఏదో బహుమతి ఇచ్చాడు వేలని వెళ్ళడంతో ఇల్లు కనబెట్టాడు ముందు తాను ఇల్లు ప్రాణాంతమయ్యేటా ఉంది అందుకని ఆ ఇల్లు దగ్గర వచ్చి ఆ యొక్క ఈయన వల్ల కాదయ్యా బాబు ఆ గ్రంథాలన్నీ అందులో పోయి ఇంట్లో సమోహరాత్రం ఉన్నదే లాగి పెట్టి సమంతకంగా ఒక్కసారి మంత్రి ఉదే వరకు అంత ఒక్కసారి పడ్డారట సైన్య మొత్తం అంతా కూడా తలపాగాలు బల సొప్పుగా ఉన్నాయి వాళ్ళ యొక్క తలపాగాలు వేసినటువంటి యొక్క అవి ఆ బ్రహ్మాండంగా ఉన్నాయట చుడు నల్లగా ఉన్నాయి అవి ఆ కాను యొక్క ఆ వేస్తే తలగుడ్డ పచ్చగా ఉన్నది దాని అంచు కుంభవా కృపాచార్యుల వెల్లలు ఆ దోణాచార్యుల యొక్క కృపాచార్యుల యొక్క తలగుడ్డలు చల్లగా ఉన్నవి ఎంత ఒడ్తునో తెడి ఎందు అంచులు అయ్యే జానుడు జానుడు రెండేసి జానులు కత్తిరించుకు తీసుకురావయ్య మీ యొక్క చెల్లెలున్నదే ఉత్తర కోరించి బొమ్మ పొత్తి కలకనిదీసోనుడు ఈ అస్సమునకుమారెనుకు గానయతడు తెలిసి ఉండు నా దశ దేవ నదీసూనుడు నాటే మా తాత భీష్ముడు ఈ అస్త్రానికి మారు తెలుసు ఆయనకు మనం ఎందుకు ప్రయోగించవలి అని చెప్పి అందరితో పోటు పడుకుని ఉన్నాడు ఆయన దగ్గరకు మాత్రం పోబోకునేవరాజన పోయిడు మూరుడు రెండేసి జానలు మహాసొంపుగా ఉన్నాయట అవన్నీ కత్తి నించుకుని ఆ నిండా పెట్టుకున్నాడు రెండు జోగులు పెట్టుకొని చూచాయట చూస్తే ఆ భీష్మృతి ఇంకా సొంపుగా ఉండదట తలగొడ్డ భలే సొంపుగా ఉందట ఈ ముసాడి మాత్రం ఉందట స్మృతి మరీ సొంపుగా ఉంది అని చెప్పి మెల్ల పోయి లాగుతున్నాయట అంచు పచ్చడించుదామని లాగే వరకు కళ్ళు ఇచ్చి ఆయట ఉత్తరుడు లాగి పెట్టేశాడు చంపకి వ్యాసిన వైటంతో పల్లాంగు దూరంలో పడ్డాయట పడి ఒక్క పరుగు మీద వచ్చాడట అని దగ్గర ఏమిటయ్యా ఏమిటవి ముసలాడు మా లావు దెబ్బ కొట్టాడయ ముసలాడు లావా ఎంత లావు దెబ్బ కొట్టాడు చెప్పడానికి వీళ్ళే సత్యంత దెబ్బ కొట్టాడు ఏంటి అభ్యుత్తుల దగ్గరికి వెళ్ళావా పలే ఉంది కలగొడ్డ పడి కదా అని చెప్పి పోయా పోయి లాగుతూ ఉండగా చూసాడు కరులు ఇచ్చి వేసిన దెబ్బ ప్రాణము పోవలసింది కానీ ప్రత్య దైవ వశాత్తుగా అంటే అదే అదే అదే నేను చెప్తాను కదా నీకు ఆయన ఆయనకు తెలుసు ఆ యొక్క అస్తములకు మారు తెలుసు తెలుసు కూడా అందరితో పాటుగా పడున్నాడు ఊరికే మనము దీన్ని ఎందుకు ఉపసంహరించవలే నువ్వు ప్రతిహతం చేయబూడదని ఉద్దేశం చేత నాయడు అంటే ప్రేమత్యం చేత పడున్నాడయ్యా అంతేగాని వాడి యొక్క మృతుక్కి వాడి యొక్క పరాక్రమానికి వాడి యొక్క బ్రతికిన మృతుక్కి నీ పోటీ వాడి తల తల చేత కోంచుకుంటాడా వాడు వాడి యొక్క బ్రతికిన బ్రతుక్కి నీ పోతే వాడు పోయి తలచే తలచేర కోస్తే ఇంకా బృష్ అయ్యాడు తల పొరపాటు పడ్డావు పోవద్దు అని చెబి చేందుకు పోయా అక్కడ ఇంకా బాగా వేయ ఆయన చేతికొంది యాక్సిడెంట్ అయితే అక్క ఏదొచ్చేవాడివి అంటే అంత పని చేసేవాడే నిజంగానే మా లావు దెబ్బ కొట్టాడు అని ఆ రథం మీద ఎక్కే ఆయట అవన్నీ కూడా ఆ కథలిన కిరీటిందాకి గురు పితామహుడు శరవశములు గురిచినామహుడు అనేక శర వచ్చినాడు అర్జునుని మీద తోతుని నొప్పించి సందసుని తాడవు రాతమ్ములు మీద నుంచి ప్రధాతనయుడు నిలిచి నిలిపి వెడలే తత్పజ్వలుడయ్యే అనేక బాణములు ప్రయోగించి రథమంతా కప్పి సూతుని నంచి రి అర్జునుడు నిలిచి రాహు నిగ్రహ నిరాశ ఫాసుకుండా వెలుంగుతుందంతా రాహు ముఖము నుండి వెడలినటువంటి యొక్క సూర్యబింబంగత ప్రకాశించును ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ నిలబడ్డాడు అర్జునుడు తెలిసినేపటికి లేచిన ఈ సమస్తమైన సైన్యములకంతా కూడా స్మృతి వచ్చింది కలివిచ్చిక్కులు గలయ్యూచి పత్తుటైను అవదల తీ లేచిన తరువాత మరలా అర్జునునితో యుద్ధము చేయవలయునని తలంపు కలిగినటువంటి వాడై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 అలపాకాగా తీసి చూసుకోండి చూసుకుంటే ఇంత బాధ కచ్చరించి ఉన్నాయి అన్ని మొత్తయావత్తు కూడా ఏమిటిదన్నారు ఏమిటైంది కూడా తెలిసి ఆవే మీకు కానీ ఆ మహాపురుషుడు కనుక వాడు అర్జునుడు తల పాకాలు అంతును మీ మేళకు మాత్రం ఏమిటి అప్పుడు మీకు దేహం తెలియదు దేహం తెలియని స్థితిలో పడిపోయి ఉన్నారు కానీ ఆ పనికి చొరడు వాడు మహాపురుషుడు అనుగా పోయించలేదయ్యా మీ తలలు పోయించలా అవే కత్తిరింప చేశాడు ఆ అవి చూసుకోండి వీరంతా మోహన బాణ పాతమును మందల చీరలు లొంగుకున్న ఈ బాహుబలముతో కడిగి పద్ధతి దాకి బుద్ధి సంబరం సాహస వృత్తి చేసి చత పోయి మేని వాడు పూర్ణాహుతి చేయడమే ఈ రోజున పోయి మరల తిరగబడ్డాము అంటే ఏ అర్జునులతో మొత్తం అందరినీ పూర్ణాహుతి చేసి పోయి పో మొత్తం అందరినీ చంపిపోతాడు సుమార్జునుడు మన దేశము కనుక మనమంతావ ఇచ్చుకొని మన దేశానికి వెళ్ళిపోదాము మత్స్య విభుణిందనుగా మనకులంతా చలమేమిటి కింద విజయలక్ష్మి విరాజమానుడయ్య అర్జునుడున్నాడే విరాజనగరానికి వెళ్ళిపోతాడు కనుక ఇక అంతకంటే చేయవలసిన పని లేదు ఇప్పుడు అని చెప్పినవి అభిమానం అడ్డు వచ్చింది మహాక్రోధం వచ్చింది కాని తొర్పు నిగటించినటువంటి వాడై ఆ పితామహుడు నాడే భీకుడు చెప్పిన మాటలు చేత అదంతా అడంచుకొని నిలిచిపోయినాడుగా పోకపోవటానికి సాధ్యపడదు అని అంతా నిలబడిపోయినారు ఎక్కడి వారెక్కడ వంక తిరిగి ఎదుగుతున్నా కనికి వెనక్కు తిరిగి వచ్చిన తోబట్టి వెళ్ళిపోతూ ఉన్నది సైన్యమంతా మొత్తం అందరూ త్వరలతో కూడా అడ్డిపోతూ ఉన్నటువంటి వారి వెంటబడ్డాడు అర్జునుడు ఆ గాంధీవా నిజానాథం ఉన్నదే అల్లెతాడు మరయించుతూ సంఖ్యము పూరించుతూలతో ఇంకా ఎందాక పోదాం అయ్యా వెంటబడ్డావేమిటి వాళ్ళ వెంట వాళ్ళ బార్ని పోయి కొడతావా ఏమిటి అన్నాడు ఉత్తరుడు పట్టడం లేదు పాడలేదు లేవు లేదు ఇద్దాం ఆపేక్ష పోతూ ఉన్నారు వాళ్ళంతా కానీ కొద్దిగా వీలుంది పరి అందువల్ల పోతూ ఉన్నా అది కేకవేసి ఆట ఆ కౌరవ కూడా కేకవేసి ఎవరా మీరంతా నన్ను జయించిపోతూ ఉన్నారా ఓడిపోతూ ఉన్నారా పోతున్నారు మీ అంతటి మీరు మీ యొక్క మాధ్యములు బట్టి అదేమిటో చాల్చకుండా పోతేట ఓడిపోతూ ఉన్నామంటారా లేక నన్ను జయించి వెళ్ళిపోతూ ఉన్నారా అయ్యా ఓడిపోయాం ఓడిపోతున్నాం ఓడిపోతే మీ యొక్క ధ్వజములకెత్తినటువంటి యొక్క బిరుదులు ఉన్నాయి అడియాళములు ఆ బిరుదులన్నీ దించండి ఏది అనేక విధములైనటువంటి బిరుదులన్నీ తగిలించున్నాయి గండ పెండారాలు ఇలాంటివన్నీ ఏది మహాయోధులు తరంగములందు చాలా ఆ దిట్టలు అని చెప్పి పొందినటువంటి యొక్క ఆ బిరుదులన్నీ కూడా తగిలించున్నాయముల ఎందు అవన్నీ దించండి కందకి ఒకసారిగా లేకపోతే సాగు సాగు దగ్గరికి వచ్చేట్టుగా ఉండగా మెడిసిరబడతాడు పోయి వచ్చేదని చెప్పిన్నారట ఆ అయిపోయింది అందరు వినేటట్టుగా ఆ యొక్క సెలవు నాకు పోయి వస్తాను సమానాయట అందరితో మరలా భీష్నకు దోడునకు కృపాధ్యాయులకు పాదముల దగ్గర రెండేసి బాణములు వేసి హెత్తోల కొన్ని బాణముల చేత ఆ రాజు నాడే దుర్యోధన్ యొక్క కిరీటమున మీద మాత్రాండతుండీ తోడును సూయుడు గదా సూర్యబింబము ఎలా ఉండును ఆ ప్రకారంగా ఉన్నది అర్జును యొక్క రూపము ఆ రూపాన్ని పారతూడలేక అయిపోతూ ఉన్నారు కౌరవ సైన్యమంతంగా అందరినీ విరాట తనయుడు నాడే ఒక్కరిని చూచి ఏమంటాడు అర్జునుడు పెంట రాదు పెద్ద ధరలు గీదల బిదులు వైచి దింకొకటూ వచ్చిన పరింతాయిపో ఒక్కరు కూడా అప్పసులను మరాము ఇతరులను అందరినీ తలలిసి కొట్టినాము తమ యొక్క అడి ఆలములు బిరుదులన్నీ కూడా దించినారు ఓడిపోయినామని చెప్పినారు ఇక వెళ్ళిపోవచ్చు మనము సభయ హోదా కాదు తక్కువ నడవలేని రకం ఉంటది పేదరకం ఇలాంటి వాళ్ళంతా వెనకబడిపోతూ ఉన్నారట ముందు వేగంగా పోయే పోతూ ఉన్నారు నడవలేని రకం అంతా వెనుకపోతూ ఉన్నదట వాళ్ళు చూచి అర్జునికి నమస్కరించి స్వామి మమ్మల్ని అనుగ్రహించదు మీకు వచ్చిన భయం లేదురా మీ దోలి నేను ఏం భయం లేదు మెల్లగా వెళ్ళిపోండి అది వారికి అందరికి అభయమిస్తూ వెళ్ళిపోయాడట అర్జునుడు బాహు బాగ నీవు పొలుకుము వెలుబొత్తు మటుపు పాలన తెరగు ఆ ఉత్తరువా ఈ కురు బలాన్నంతా కొట్టినటువంటి విషయము సైన్యమును బరలించింది అది అంతా నీవే చేసినట్టుగా ఆ నా సంగతి మాత్రం బయట పెట్టవద్దు సుమారుని దగ్గర అనువుడు నీ చేసిన ఈ పని నాచే కాక యుద్ధను స్వామి నేను ఏసాను అంటే మాత్రం నమ్మి వాడెవడయ్యాను సంగతి నమ్మి వాడు ఎవన్నారు చెప్పిక్షమశానం దగ్గర ఉన్నటువంటి చెట్టు దగ్గరకు పోనిచ్చిన దాన్ని ఆ పోంగా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 దాను సారధిగా ఉచ్చని అర్జుణుడు తా కండ తండమన కలచే రేలవరిందుకొని సాధయై సవ్యసాచిన గలకెంగే ఆ మరల ఈ తాప్రకారంగా భహనల రూపమున్నదే దాన్ని సరిజించినటువంటివాడై తవచేదుట్టియే తలకొండుట్టియే ఆ నరుండు ఉత్తర నాలోకింది ది జీవిత్యం ఉపరు ముగోసిపో బారురం ముత్తుమనిన దన్నది తరుగుగా గైకొను ఎట్లచేయనా ఆని ఎక్క జయము ఎందు నీవిలా జయమును పొంది వచ్చినటువంటి సంగతి చాటి ముఖ్యవయ్యా అని చెప్పగా అలాగే పంపించినాడు ఉత్తరుడు అంతకుముందు దక్షణ గోగ్రహణానికి పోయిన విరాటుడు మిగిలిన పాండవులంతా కూడా చేరినారు ఆ ఉప్రావిలం ఎక్కరుండవోయినని చెప్పినాగా అడిగి అడిగాట ఉత్తరుడు ఏమయ్యాడు లేడే ఉత్తరుడా ఆ యొక్క మీరేమిటి విడిపోయారు ఈ దక్షిణముందున్నటువంటి గోవులన్నింటినీ సుశర్మ అతిగత్తాధిపతి వచ్చాడు అని చెప్పి అతని మీద పోయారు నిన్న ఆ దుర్యోధనాథులు అనే భీష్మ దోణాదులతో కూడినటువంటి వారై మహాసైన్యమంతా కూడా వచ్చి ఆ ఉత్తరము నుండి ఉన్నటువంటి యొక్క గోగడాన్ని ఆవత్తూ కూడా కోరుకునిపోయారు ఆ సంగతి వచ్చి చెప్పారు గోపాలకులు చెప్పినందువల్ల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 విషాదేదనా మంత్రుల మగమ్ము తూచేతనియకు చాలా బాధపడినటువంటి వాడై మంత్రుల మగమ్ములు తూచి విదాట్టుడు ఆ కౌరవ సేన ఏదంటే విచారము కౌరవ సైన్యమక్కడా ఉత్తరుడెక్కడా ఒంటదిగా పోతేటేమిటి సైన్యం వేగము పంపుడు నట్టు గల్వా మన సైన్యములన్నీ కూడా పంపవలసింది సుమా ఆ ఉత్తరునికి సహాయంగా ఆయన పంపుట్లయే అని బాధపడిపోదు నాటిట విరాటుడు అది బాధపడుతున్నటువంటి విరాటునుకబట్టు అంటే ఓ విరాటుడా ఉడవద్దయ్యా ఉత్తరుడు ఒక్కడే పోలేదు బ్రహన్నల పోయాడు సుమా వెంట ఆ బ్రహన్నల ఉన్న కారణం చేత గురు సైన్యము కాదు జగత్తులో ఉన్నటువంటి దేవదారవులంతా ఏకీభవించి వచ్చినప్పటికీ నీ కుమారుని ఏమీ చేయలేరు గోపాలు అని చెప్పే సమయంలో వచ్చారట గోపాలకులు వచ్చి అవిరాడు మన గోవులవాడు ఆ స్వామి మన యొక్క ఉత్తరుడున్నాడే ఆ కురుబలాన్ని కూడా జయించి కోసలను మళ్ళవీ ఆ తాను సారజీయేమి వస్తువు నాడు సుమా తిరిగి రథాలి ఆ రథములందు గాని గుర్రములకు గాని ఆ సారథికి గాని రజకునికి గాని చుప్పు కూడా రావలేదు అనవుడు అంతరంగం నిండితో అనే వరకు ప్రపంచములు తెలియనంత ఆనందం కలిగిపోయింది అవిరాజునకు లోపల కలిగినటువంటి యొక్క ఆనందం అంతా ఇలా ప్రవహిస్తూ ఉన్నదా రెండు నేతముల వెంట అధారధారగా వచ్చినవి ఆనందవాక్ములు ఏమేమి అని గోపంతో జయించాడు ఉత్తరుడు గౌరవాన్ని జయించడమే ఆ అని చాలా ఆనందపడ్డా మళ్ళీ మళ్ళీ అడిగాట వాళ్ళను కాబట్టి మహత్తరమైనటువంటి యొక్క కావ్యమును సాధించిన అడుగనుక ఆ ఒక్కరిని యొక్క జయా టోపమంతా ఏనుగుల మీద ఎక్కి గంటలు మరయించుకుంటూ తాటవంతండి పురవంత పుణ్యంగా నా కోటి ముత్తు ఎదుర్కొనంగా ఆ పుణ్య స్త్రీల పంపించవలసింది ఉత్తరునకు గట్టేసి ఆ గోపాలకులకు అనేక విధములైన బహుమతులు ఇచ్చి కంకునాలోకి రక్తం ఒక పలక ఆడుదమే అని భూమి మాటగా పలికిరాంగా కంకభట్టును కంకట్టు ఒక ఆట ఆడదాము రావయ్యా పలక ఆడదాము రావయ జోదం అన్న పట్టక లోపల ఉన్నటువంటి యొక్క సంతోషం ఉన్నది అది పట్టలేదట పట్టక ఆ రావయ కంకబట్టు ఒక ఆట ఆడదాముళమ్మనున్న వాడునే తోడు నాటి జయం బామ్మా అంటే ఆ కంకట్టు చూసి చాలా ఆనందంలో ఉన్నావు ఆ కారణించే అది నీతోనే గెలవలేమా ఈ వేళ ద్రౌపది ఆమెను చూరం జీ ఆ యొక్క మాట పలక పాచికలు ఇలా పట్టుకురావమ్మా ఒక ఆట ఆడాలి ఇప్పుడు కంటే ఎత్తుకొచ్చిందట అది ముండులోకి అరાડడు ఆడు తుల సమయం నా నరనాదం ప్రమోద సంధిత్వ నాదం మై నెట్ట గුරු సైన్యంుల ముత్తి గిల్డి అల మెంగో వర్గముండెచ్చనొత్తరూ బాహవల శౌర్య తారముల దత్తం ముల్గపి ఏత్ముర్నే కాలము నిష్టు సేసి నికులై చెయంబవాయంబు గల్ల ఆ ఆడు చూవువు ఆలందు పట్టలే గయమయ కంగ బొత్తుము ఉత్తరుడుక్కడే పోయి జగత్ప్రసిద్ధమైన కౌరవ సైన్యములంతా జయించి వచ్చాడు అంటే జగత్తులు ఇంకొకడు లేడు కంగు అంటే కంగభట్టేమంటాడు ఆయనకు ఇంకా హారాజుని ద్రోణుని కటుని కృపాచార్యుల్ని అశ్వత్థాము ఆ ద్వీయోచనాదు ఉత్తరుడు ఏయించాడు అంటే ఇంకా ఇంతకంటే ఆశ్చర్యం జగత్తులో ఇంకేదీ లేదయ్యాత్తరుడేటా కౌరవ సైన్యం ఎక్కడా కథ కటబడి ఎంత ఒత్తును సైదించి తీవుగాదా ఇంకా నీ మాటలు ముక్క పట్టానా అనే వరకు కథకటబడి పోయినాడట పడిపోయి నా కుమార్ని ఉస్మానివు మాట్లాడితే సహించనయ్యా కంగభట్టుమురాడు అది కథతాదు ఎర్రగాయని కనులు అవిరాకు వెండి చాలా మాట్లాడుతూ నాడు విరాటుడు కాని ఏవి లక్ష్యం చేయనటువంటి వాడకొట్టు కోట్లు వచ్చిన గెల్వరాటే ఇద్దరునకు నా బృహందల రథం పై వాహిని భయంకర భుజసాగం నీ కుమారుడు కాదయా ఉత్తరుడు కాబూ ఆ బ్రహన్నుల ఉన్నాడే ఆయన రథం మీద ఉండగా ఈ కురు కాదు జగత్తులో ఉన్న దేవదానవులంతా ఏకీభవించి వచ్చిన జయంతవద్దును సుమాక్తి వాడైనా ఆ బ్రహ్మల సహాయం ఉంటే జయంతగలూ ఆటు మాటలు నీ కేటికి పొసలాటవు ఆ నా కొడుకు పోటు మాటలు నీ కేటికి పొసగవు కంగు నా కొడుకు యొక్క శౌర్యం సహించలేవట ఆ శౌ్యాన్ని సహించావు సహించిన మాటలు మాట్లాడుతూ నీవు అని మాకు సహయం పంద రాదు మా నువ్వు రావో నేను ఆపవయ్యా అంటే ఆపకుండా ఇలా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నా ఓ బ్రాహ్మణుడ అనుకుంది తన యా అంటే మళ్ళీ అంటాడు సాహసోజిక ీ పొలన్నొక్కడు దక్కకయుండ సత్వరోత్సాహత తెచ్చి కావలవు ఆ నీ కొడుకు కాదయ్య అక్కడ చేసినటువంటిది నీ కుమారుని సారథిగా చేసుకున్నటువంటి వాడై ఆ బ్రహ్మలు ఉన్నాడే తన యొక్క శౌర్చమునంతా సాకి సమస్తమైన కౌరవ సైన్యాన్ని కొట్టి పొదల మరల్చుంటాడు బ్రహ్మల జయంగు భయ విచారా అంతేగాని నీ కుమారుడే కౌరవులు గరిచే ఇంకా జగత్తంతా తలగింగు అయిపోరా కాబట్టి బ్రహ్మల యొక్క జయాన్ని జయవయ్యా ఇదిగో కంకాబద్దు ఎదుస చెప్పానయ్యా నీకు ఆ పేడి కరోనా ఉన్నది ఆ పేడి ఆ బహిన్నరా పేడి కదా ఆ పేడిని పొగడవద్దయ్యా అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పింది అది బాబు అది పొగడవద్దు అంటే మానవే అని చెప్పి ఆ సారి ఉన్నది అని తీసుకొని ఒక్కటే సాడు మొహానోరు అక్కడే ఉన్నదట ఆ ద్రౌపది చూసిందట రక్తం స్తవిస్తూ సారి పెట్టి వేశాడు కదూ మా సుకుమారమైనటువంటి ఆ ముఖముందు వేసే వరకు ఆ ముండుపడి సవిస్తూ ఉన్నదట రక్తం వెంటనే వచ్చి ఆ ద్రౌపది తన యొక్క పైట తనకు ఉన్నది అదే ఆ రక్తం భూమి మీద పడకుండా అలా అచ్చింది అట ఆ బంగారు కలస ముందు నీరు తన చేతితో తీసుకొని కడుగుతూ ఉన్నది ఆ యొక్క మా సైరంజీ నీకేమి పని ఆ ఆ కంగునందునటువంటి యొక్క రక్తాన్ని నీ యొక్క చెరగుతూ అదుతూ ఉన్నావు ఏమిటి కారణము అని అడిగినాడు పుణ్య వృత్తమన బిందు మహాపవిత్రమైనటువంటి వంశములో పుట్టినటువంటి యొక్క మహాపురుషుడు గనుక ఆయన యొక్క రక్తము మీద ఎన్ని బిందువులు అన్ని సంవత్సరములు ఈ దేశానికి వరుసలేదు ఉండదయ్యా అని చెప్పి పాతం వెళ్ళం వీడు కావున గురి వాడి యొక్క రక్తపాతం ఉన్నదే రక్తము మీద పడకూడదు కనుక నీకు ఏమి హానిగలుగును అనే ఉద్దేశించేది అలా పడకుండా చేస్తూ ఉన్నాను సుమా నది అలా ద్రౌపదీ అంతా నిదర్పణం పోయి